ఎన్నడు దేవుని కనేము ఎన్నడు బుద్ధిరిగిదేము తన్ను తానే హరిమమ్ము దయజూ చెగాక మాటాడుటొక్కటే కాని మాకును పసులకు చాటువ పంచేంద్రియాలు సర్వసమే గాటాన చెరియించుటే కాని రాళ్లకును మాకు ీటులేని భవబంధాలన్నియును యన్నడు ఎన్నడు దేవుని కనేమెన్నడు బుద్ధిరిగేము తన్ను తానే హరిమమ్ము దయచూచక దొడ్డదేహమింతేకాని దోమలకు మాకును జడ్డులేని జీవాత్మ సర్వసమే ఒడ్డిన రుచులెరుగు దొడ్డ విశేషమే కాని ఎడ్డెతనము మాకైతే నీ జంతు సమమే ఎన్నడు దేవుని కనేము ఎన్నడు బుద్ధిరిగేము తన్ను తానే హరి మమ్ము దయచూచాకా చేరి చదువుటే కాని చిలుకలకు మాకును తారేకు నక్షరములు సర్వసమే ఈ రీతి శ్రీవేంకటేశుడిటు నన్ను కాచెగాక నేరమి ఇన్నాళ్ళు నాడేనిందరి సమే ఎన్నడు దేవుని కనేము ఎన్నడు బుద్ధిరిగేము తన్ను తానే హరిమమ్ము దయచూచెగాక तु ताने हरम्मदय सूचिका का